లాయర్ అడిగాడు వెళ్ళి ఏమయ్య జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తుంటే నీకు నిద్రల్లా పట్టింది అసలు నిజమే అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు మీకు సంసారం అంతా భారంగా ఉన్నప్పుడు నిద్రల్లా పట్టింది నిద్ర పడుతూనే ఉంది అంటే అర్థం ఏంటో తెలుసిన మీరు భారం అనుకోవడమే తప్ప అది భారం కాదు బంధిస్తుందని మీరు అనుకోవడమే తప్ప అది బంధించేది కాదు ఎందుకంటే అది మిథ్య ఉన్నది కాదు ఉన్నదైతే బంధిస్తుంది అది మిథ్య ఉన్నది కాదు అలాగా వీడు భావిస్తున్నంతసేపే ఉంది అది దాంట్లో వాస్తవంగా అది యథార్థం కాదు మరి ఏది యథార్థము అంటే ఏ చైతన్యమునందు సంసారం భాసిస్తుందో ఆ చైతన్యం మాత్రమే సత్యం వా నేను యొక్క తత్వం ఏది కలదో సత్యం ఆ నేను యొక్క ఆ వెలుగు నందు ఆ చైతన్య ప్రకాశమునందు ఏ సంసారం భాసిస్తుందో అదంతా కూడా నిత్యే దానికి దృష్టాంతం ఏమిటంటే వ్యాక్రియమాణయో అనిర్వ సర్వా ఈ నామరూపములు వ్యాక్రియమాణయో వ్యాకరణాన్ని చెందుతాయి వ్యాకరణం అంటే ఏమిటో వ్యాక్రియమాణం అంటే వ్యాకరణం నామరూపే వ్యాకరవాణి విన్నారు కదా మీరు చంద్రయ్యంలో సో వ్యాకరణం అంటే ఏమిటి మీరు వ్యాకరణం చదివారు కదా కాలా అంతఃపుంగా రామశబ్ద రామ అని ప్రారంభమవుతుంది దాన్ని ప్రాతిపదిక అంటారు ఇంగ్లీష్లో స్టెమ్ అంట రామ రామ రామౌ రామాహే రామ హే రామౌ హే రామాహ అంటూ అలాగా ఆ రామ అనే ప్రాతిపదిక అది పెరిగి పెరిగి పెరిగి ఎన్నవుతుంది ఏడు ఎనిమిది విభక్తులు ఎనిమిది మూడు ఇరవై నాలుగు రామ ఇవ ఆచరతి రామాయతి లట్టు లిట్టు లిట్టు కొన్ని వందలు ఏమంటే రామశబ్దానికి స్త్రీ ప్రత్యయం చేస్తే రామా అవుతుంది రమాశబ్దంలాగా రామా రామే రామా అవి ఒక్క ప్రాతిపదిక నుంచి ఎన్ని నామాలు వచ్చేసేపు దీనికే వ్యాకరణము అంటారు వ్యాకరణము అంటే వి ఆ వి విశేషంగా అంటే వేరువేరుగా ఆ అంతటా కరణము చేయుగా ఏమంటాయి ఒక్క రామశబ్దం అది విస్తరించి విస్తరించి ఇన్ని వందల ఫార్మ్స్ కింద తయారవుతుంది దీని ఉన్నది రామశుబ్దం ఒక్కటే అదేవిధంగా ఒకే పరమాత్మ విస్తరించి విస్తరించి విస్తరించి విస్తరించి విస్తరించి ఇంత జగత్తు నిర్మాణం అవుతుంది ఆ పరమాత్మ మాయాశక్తి అంటాడు వీడి జీవుడు నా భార్య అన్నట్టు మాయాశక్తి అనగానే మాయాశక్తి నుంచి మహత్తత్వము అహంకారము పంచభూతాలు సూక్ష్మభూతాలు వాటి నుంచి పంచస్థూలభూతాలు అవన్నీ కలిపి భౌతిక ప్రపంచము ఇదంతా సృష్టింపకూడదు తుష్టాత్వితే ఉంది పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉంది అక్కడి నుంచి ఇంత బ్రహ్మాండం సృష్టిపోయింది వీడు నిద్ర లేచినప్పుడు ఏముంది తెలివి ఉన్నది ఆ తెలివిలో నేను క్రిస్టలైజ్ అయింది నేను అని ఎప్పుడైతే వచ్చిందో ఆ నేను చుట్టూ విశాలమైన ప్రపంచం అల్లుకుంటుంది భార్య అంటాడు భార్య అంటే ఎవరి భార్య నా భార్య నా భార్య అంటే ఆ నేనే భార్య రూపాన్ని పొందింది భార్య కాదు నా భార్య కొడుకంటే నాకొడుకు కొడుకు డబ్బు అంటే నా డబ్బు రిజర్వ్ బ్యాంకుల డబ్బు గురించి మీరు చింత చేస్తారా మీ డబ్బు గురించి మీరు చింత చేస్తారా కాబట్టి అదే నేను స్పిన్ అయ్యి అయ్యి అయ్యి ఇన్ని రూపాలుగా విస్తరిస్తుంది ఇక దీనికి వ్యాకరణము అని పేరు నామరూపం వ్యాకరణము అని వీడికి పది లక్షల రూపాయలు ఇచ్చారు విఆర్ఎస్ పది లక్షలు ఓ ముద్ద వీడు ఆ చెప్పు పట్టుకుని బయటకు వచ్చేప్పటికీ బయట ఏజెంట్లందరూ కాసు కూర్చున్నారు వారికి ఒక పోర్ట్ఫోలియో వీళ్ళే తయారు చేసేసారు ఒక అంతకుముందు లీఫిన్ దాంట్లో లక్ష పెట్టుకోండి ఓ లక్ష ఏమో లైట్స్లో పెట్టుకోండి ఓ లక్ష డిసిఎల్లో పెట్టుకోండి ఓ లక్ష నాగార్జునలో పెట్టుకోండి ఏమండి ఓ లక్ష ఏమో యాపిల్లో పెట్టుకోండి ఓ లక్ష పెన్నర్ ప్యాటర్న్స్లో పెట్టుకోండి మొత్తం పది లక్షల పోర్ట్ఫోలియోలు తయారు చేసేసి వీడికి అన్ని సంతకాలు పెట్టేసుకుని ఆ చెక్కు పుస్తకాలు చెక్కుల మీద సంతకాలు పెట్టేసుకుని ఈ చెక్కు డిపాజిట్ చేయడం ఆ చెక్కులు అక్కడక్కడ డిపాజిట్ చేయడం అంతా ఇంకా ఏజెంటే చూసుకుంటాడు మీరు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు ఆయన మీ చేతికి ఇన్ని బంచ్ ఆఫ్ రిసీప్స్ ఇచ్చేసాడు రిసీప్ట్స్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ కవర్లలో పెట్టి మీరు కవర్లు చూసా బా ఎంత బాగుందో అని కవర్ చూసిపోవడమే తప్ప ఇవన్నీ మీరు పట్టుకుని ఇంటికి వచ్చారు ఆ లక్ష రూపాయలు పది లక్షల రూపాయల ముద్ద ఎదిరాదు ఇగోదో ముద్ద ఇవి ఏమిటి ఇదిగో చూడు పిన్నార్ పెట్టారు లీఫర్ ఇవన్నీ నామరూపాలు ఏమండి అన్ని నామరూపాలు దాంట్లో ఏ ఇంకొక నామరూపం శాతవాహన ఇంకొక నామరూపం ఇవి ఏమీ లేవు ఇప్పుడు అన్నీ పోయాయి నేను చెప్పిన లిస్ట్ అన్నీ పోయాయి జాగ్రత్తగా గుర్తుపెట్టి లేవు అవి నామరూప వ్యాకరణం తప్ప ఈ సంసారం అంటే ఇలాగే ఉంది వీడు ఏదో యూనివర్సిటీలోనో కాలేజీలోనో ఏదో చదువు ఉద్ధరిస్తాడు నేను నేను నేను అనుకుంటూ ఉంటాడు నా భార్య ఆ అమ్మ బాబోయ్ ఎంత ప్రపంచం వీడి చుట్టూ అల్లేసుకుంటుందంటే నా భార్య అనగానే మామగారు అత్తగారు బావమర వీళ్ళు వాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు ఈ బీరకాయ పీచులాగా అల్లుకుని అల్లుకుని అల్లుకుని వీడు బుద్ధంతా కూడా నామరూపాలతో నిండిపోతుంది ఈ నామరూపాల భారంలో వీడు నలిగిపోతూ ఉంటాడు అజ్ఞానం చేత ఆఖరికి ఓ రోజు వీడు వీడు నోరు వెళ్ళబెడతాడు ఈ నామరూపాలన్నీ ఏమయ్యి ఈ బీరకాయ పీచు సంబంధాలు నామరూపాలన్నీ ఏమయ్యాయండి ఏమయ్యాయి గాలి ఎక్కడ కలిసిపోయాయి గాల్లో కలిసిపోయి ఎక్కడ ఏ గాల్లో కలిసిపోయి మిథ్య భాషించే అలా భాషిస్తూ ఉంటాడు భాషిస్తూ మనసం మీద ఉంటాడు భాషిస్తూ ఉంటాయి నేను వెళ్ళాను ఒక ఆయన్ని చూడటానికి పెద్ద ఆయన దేహ త్యాగం చేసే సమయం స్వామికి మీరు ఆశీర్వదించాలి మా రెండో అమ్మాయి రాలేనంతవరకు అన్నాడు ఆయన చూడండి అప్పుడు నేను అనుకున్నాను ఓహో ఈ నామరూప ప్రపంచం ఇంకా నామరూప ప్రపంచం ఆయన్ని విడవలేదు ఎందుకంటే ఆ ప్రాణం ఉన్నంత వరకు నామరూప ప్రపంచాన్ని మీరు రెండో అమ్మాయి గురించి చింత చేయకండి రామనామాన్ని ధ్యానం చేయండి అని నేను చెప్పాను ఇంకా అంతకంటే ఎవడు మాత్రం ఏం చెప్తాడు అంటే రామనామ ధ్యానం చేస్తే మా రెండో అమ్మాయి వస్తుందంటారా అని సో ఆ విధంగా ఇంతకీ ఆ రెండోమా వచ్చిందో మాలిందో తెలియదు ఆ తర్వాత వారెండవరకు ఎవరో చెప్పారు ఆయన పోయారు ఆ నామరూప ప్రపంచం ఏమైనా కలిసిపోయింది ఎక్కడ కలిసిపోయింది కలిసిపోవడానికి ఉంటే కదా కనబడిందే తప్ప ఉన్నది కాదు మిథ్య దానికి శంకరులు దృష్టాంతం ఇచ్చారు ఏమంటే ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో నీరు స్వచ్ఛమైన జలం ఉన్న ఈ లోపల ఆ సరస్సులో ఒక పెద్ద కదలిక ప్రారంభమైంది గాలి గాలి వారం వచ్చిందనుకోండి ఏమనుకోండి ఒక కదలిక ప్రారంభమైంది ప్రారంభమైతే చిన్న చిన్న తరంగాలు పెద్ద పెద్ద తరంగాలు బ్రేకర్స్ అంటే విరిగి పడే తరంగాలు నురుగు బుడగలు సుడిగుండాలు ఇవన్నీ పుట్టాయి పుట్టి కొంతకాలం కనబడ్డాయి అల్లరి చేశాయి ఈ లోపల ఆ గాలివాన అసూటి గాలి తగ్గిపోయింది ఇవన్నీ ఏమైపోయాయి ఎక్కడో కలిసిపోయాయి అంతకుముందున్న నీరు ఎలా అయితే స్వచ్ఛంగా ఉందో సరిగ్గా అలాగే ఉంది ఆ నీటి నుంచే ఈ నామరూపాలన్నీ కుట్టే మళ్ళీ అది కొంతసేపు అల్లరి మళ్ళీ ఆ నీటి లోపల కలిసిపోయాయి ఇవి యథార్థంగా ఉన్నది ఏది అంటే నీరు మాత్రమే అయితే ఇవి కుందేటు కొమ్ములు వంటివా అంటే కుందేటు కొమ్ములు వంటివైతే కనపడకూడదుగా కనబడ్డాయి కాబట్టి కుందేటు కొమ్ములు వంటివి అని కూడా చెప్పడానికి వీలు అది నామరూప ప్రపంచం ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఇంక వాక్యం స్పష్టంగా తెలుసుకోవాలి నామరూపయో రేవహీ పరమాత్మోపాధిభూతయో సో ఈ నామరూపములు పరమాత్మకు ఉపాధి మీరు నిద్ర లేకపోతున్నారు నిద్రలేస్తూనే చైతన్యం ప్రకటమవుతుంది దానికే తెలివి అని పేరు ఈ తెలివికి ఉపాధి ఏమిటి నేను ఒక ఉపాధి ఏమండి నా భార్య ఆ తెలివియే నా భార్య కూడా తెలివియే నా కొడుకు తెలివియే నా ఇల్లు నా వాకి నా నా అంతా తెలివియే ఇవన్నీ కూడా ఆ తెలివి యొక్క ఉపాధి అలాగే ఈ సకల జగత్తు కూడా పరమాత్మకు ఉపాధులు అంటే ఉపాధి ఏంటంటే వాస్తవంగా ఉన్నది కాదు కానీ ఉన్నట్టుగా కనపడుతుంది ఆ అఖండమైన పరమాత్మని డివైడ్ చేసినట్టుగా భాషిస్తుంది దాన్ని ఉపాధి అంట ఇప్పుడు ఘటము ఉపాధి ఆకాశానికి ఘటమేం లేదు అక్కడ మట్టి తప్ప ఘటం లేదు లేకున్నా ఉన్నట్టుగా భాషిస్తుంది భాషించి ఆకాశాన్ని రెండు ముక్కలు చేసి పెడుతుంది ఒక ముక్క పెద్ద ముక్క రెండో ముక్క చిన్న ముక్క ఈ చిన్న ముక్కేమో ఘటాకాశం పెద్ద ముక్క మహాకాశం ఇప్పుడు మహాకాశంను కూడా అండరు ఈ మఠంలో ఉన్న మఠాకాశంలో ఘటాకాశం ఉందంటాడు తప్ప అదే మహాకాశం అనేది కూడా అడుగుతోంది ఒకటి పెద్ద ముక్క రెండు చిన్న ముక్క అసలైన ఆకాశము పెద్దది కాదు చిన్నది కాదు అది పెద్ద చిన్న అనే విభాగాలకి అతీతమైంది సో ఆకాశానికి ఈ మఠము ఉపాధి ఈ ఘటము ఉపాధి తెలిసిందండి ఉపాధి అంటే ఏమిటో అలాగే ఆ పరమాత్మ చైతన్యానికి ఈ నామరూపములన్నీ కూడా ఉపాధులుగా ఉంటాయి వ్యాక్రియమానయో అది అలా వ్యాకరణాన్ని చెందుతూ ఉంటాయి నామరూపాలు సలిల ఫేనవత్ అజేపుడు ఇప్పుడు నీటి నుంచి నూరగా పూర సుడుగుండాలు తరంగాలు వచ్చినట్టుగా వస్తాయి తత్వాన్యత్వేన అనిర్వర్తవ్యయో అవి వాటిని స్పష్టంగా మీరు తత్వముని కానీ ఇతరము అని కానీ వంటి నిర్వచించ శక్యము కానివి సర్వావస్థయో ఆనందగిరి వ్యక్తావ్యక్తావస్థయో రీతి యావత్ సర్వావస్థయో అంటే అర్థమేటో తెలుసునండి ఇప్పుడు మీరు ఈ సంసారం చూడండి ఈ సంసారం నిద్రపోతున్నారు సంసారం ఉందా లేదు మీలో విలీనమైపోయింది అవ్యక్తం సంసారం మీకు అనుభవానికి రావట్లేదుగా అవ్యక్తం నిద్ర లేచారు మళ్ళీ మొత్తం సంసారం అంతా కూడా అది వికసించింది వికసించిందంటారు ఫైల్ గయా ఫైల్ గయా అంటే తెలుసు మొత్తం సంసారం అంతా కూడా వికసించి విజృంభిస్తూ ఉంటుంది దాన్ని వ్యక్త అంటారు ఎంతసేపు వీడు కునుబాట్లు పడిపోతున్నాడు మళ్ళీ కురుకుబాట్లు పడుతూనే మళ్ళీ అవ్యక్త మళ్ళీ కురుకుబాట్లు పడి నిద్రలేచాడనుకోండి మళ్ళీ వ్యక్త మళ్ళీ అవ్యక్త మళ్ళీ వ్యక్త ఇలాగే ఉంటుంది సంసారం చిన్న లెవెల్లో జీవుడు లెవెల్లో ఈశ్వరుడు లెవెల్లో అయితే సృష్టి స్థితి ప్రణాయాసం సృష్టి అంటే వ్యక్తం అవుతోంది స్థితి అంటే వ్యక్తమై ఉంది ప్రళయం అంటే అవ్యక్తంలోకి పోయింది సంసారత్వం అయ్యా సంసారత్వం సంసారం అంటే ఇంకే నామరూపయోరేవ సంసారత్వం ఈ విధంగా వర్ణించిన నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవి సంసారం షష్ఠీ విభక్తి వచ్చి త్వం ఆ షష్ఠీని ప్రథమా చేసుకుని ఆ త్వం తీసేస్తే సరిపడుతుంది నామరూపయోరే సంసారత్వం అంటే నామరూప నామరూపే సంసారీకొక కిటుకు చెప్పాను వాక్యాన్వయంలో కిటుకు ఇత నా ఏ నిశ్వసివముక్తం కాబట్టి ఆయన నిశ్వాస నామరూపములు అంటే అనొచ్చు లేదా సునాయాసంగా వచ్చేయండి నామరూపాలు నామరూపములు నిశ్వాస అనొచ్చు లేకపోతే నామము అంటే కూడా చాలు ఎందుకంటే నామం ఉన్న చోట రూపం ఉండి తీరుతుంది నామం ఉంటే ఇంకా రూపం లేకుండా పోదు రూపం ఉంటుంది కాబట్టి నామం ఉందంటే రూపం ఉన్నట్టే చున్నీ మున్ని అంటారు చున్నీ ఉన్నాడంటే మున్ని ఉండి తీరుతాడు ఉంటాడు కూడా పక్కనే ఉంటాడు అలాగే నామం ఉంటే రూపం పక్కనే ఉంటుంది కాబట్టి పరమాత్మ నుండి సునాయాసంగా నామాలన్నీ వచ్చేసేవి అంటే రూపాలన్నీ కూడా వచ్చాయి మేము సినిమాకి వెళ్ళినప్పుడు పేర్లన్నీ చూపించారు పేర్లు ఒక్కటే రూపాలు చూపించరు రూపాలు కూడా చూపిస్తారు పేర్లతో పాటు అవి కూడా వస్తాయి తద్వచనే నైవ నిశ్వసి తత్వసిద్ధే తే నామాన్ని చెప్పడం చేతనే ఇతరము అంటే రూపము రూపమును కూడా చెప్పినట్లు అయిపోతుంది నామము నిశ్వాస అంటే రూపము కూడా నిశ్వాసయే నామము సునాయాసంగా వచ్చింది అంటే రూపము కూడా సునాయాసంగా వచ్చినట్లే సిద్ధించింది ఇలాగ నామ ప్రపంచ సృష్టి ఆ మంత్రాన్ని అలా అర్థం చేసుకోవచ్చు లేదా అంటే మరి శంకర చాలా సమగ్రమైన విచారం చేస్తారు ఎక్కడైనా అక్కడితో వదిలిపెట్టారు దాన్ని ఇంకా ఏదో చెప్పేది ఉంది ఆయన అథవా సర్వస్య ద్వైతజాత్యా అవిద్యా విషయత్వముక్తం బ్రహ్మతం పరాదాత్ ఇదం సర్వ్యదయమాత్మా వేదస్ అప్రామాణ్యమాశంక్యతే ఈ మంత్రాన్ని మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఇంతవరకు ఒక రకంగా మీకు వ్యాఖ్యానం చేస్తాం ఇంకో రకంగా ఇంతకు ముందు ఏం చెప్పారంటే బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద అని చెప్పారు ఎవడైతే అహం బ్రాహ్మణ వారు వెంటనే హ్యుమానిటీని అంతని కూడా రెండు భాగాలు చేసినాడు ఒక భాగమేమిటి బ్రాహ్మణ ఇంకో భాగము అబ్రాహ్మణ అబ్రాహ్మణ అనాలి ఇంకా అన్ని అబ్రాహ్మణాలోనే ఉంటాయి చూడండి మేము బ్రాహ్మణం అన్నాడంటే ఇంకా సృష్టిలో ఇప్పుడు ఎన్నున్నాయి రెండున్నాయి బ్రాహ్మణ అబ్రాహ్మణ వీడు ఆ మొత్తానికి చెంది ఉంటాడా లేక అబ్రాహ్మణ అనే వర్గానికి చెందుతాడా లేక బ్రాహ్మణ అనే వర్గానికి చెందుతాడా అంటే బ్రాహ్మణ అనే వర్గానికి చెందాడు ఎప్పుడైతే బ్రాహ్మణ అనే వర్గానికి చెందినాడో అబ్రాహ్మణ వర్గం వాళ్ళు ఎలా చూస్తారు కనిచేసి అంతకుముందు మామూలుగానే ఉండేవారు అంతకుముందు వాడిని ఏమీ ఇంకో రకంగా చూడలేదు ఇప్పుడు ఎప్పుడైతే బ్రాహ్మణాన్ని నామం పెట్టుకుని అలా నిలబడ్డాడో రే వీడు మనకి పరాయి అని చూస్తారా చూడరా చూడటంతో వీడికి సృష్టిలో ఒక భాగము వీడికి ఆపోజిట్ అయిపోతుంది అదే అవాక్యం బ్రహ్మతం పరాగా యోన్యత్ర ఆత్మన బ్రహ్మమేద ఒకసో బ్రాహ్మణ అనక్కర్లా అబ్రాహ్మణ అంటే కూడా సరిపడుతుంది మనం బ్రాహ్మణం కాదురో అంటే ఆ బ్రాహ్మణ్ దూరంగా పెట్టుకోను అక్కడికి డివిజన్ వచ్చేసి కానీ ఆత్మస్వరూపం ఏమిటి ఆత్మస్వరూపం ఏంటి బ్రాహ్మణాయా లేదు అబ్రాహ్మణాయా అంటే ఇదం సర్వన్య మాత్మ వాస్తవంలో నువ్వు ఏది బ్రాహ్మణ అన్నావో ఏది క్షత్రియ అన్నావో ఏది అబ్రాహ్మణ ఇదంతా కూడా ఆత్మయే ఇది చెప్పారు ఇంతవరకు చెప్పారు చెప్పి అప్పుడు ఈ మంత్రం వచ్చింది ఏది అస్య మహతో భూతస్య అని ఈ మంత్రం వచ్చింది దాంతోటి వీటికి సందేహం కలుగుతుంది ఏమని వేదస్య అప్రామాణ్యం ఆశించే వేదము ప్రమాణం కాదేమో ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ ఇలాంటి పదాలన్నీ వేదంలో ఉన్నాయి కదా మరి ఉంటే ఇప్పుడేమో ఈ ఫైనల్గా ఈ మాట చెప్తే వేదం ప్రమాణం కాదేమో అని వీటికి శంక కలుగుతుంది ఆ శంకను నివారణ చేయటం కోసం ఈ మంత్రం వచ్చింది అంటే ఈ మంత్రం ఏమని వేదమనేది ప్రమాణమైనయా అది ఆ పరమేశ్వరుడి నుంచి నిశ్వాసరూపంగా వచ్చింది కాబట్టి ప్రమాణమే అని తేతుంది తేలితే అప్పుడు వీడు వర్కౌట్ చేసుకోవాలి మరి వేదం ప్రమాణమైనప్పుడు వేదం కర్మ చెప్పింది కదా దాని మాట ఏమిటి అని చెప్పుకోవాలి అంటే అప్పుడు దానికి సమాధానం ఎలా చెప్పుకోవాలి కర్మ అయితే చెప్పింది కానీ కర్మ వేదకి తాత్పర్యం లేదు వేదము యొక్క జ్ఞానమునందే కర్మ జ్ఞానానికి తీసే దారి ఒక సోపానము కాబట్టి కర్మ అనే సందర్భంలో భేదజాతము కారక్రములు ఉన్నప్పటికీ జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ కారక్రములన్నీ విలీనమైపోయి ఆత్మ సర్వము అని అలా దాన్ని వాడు వ్యాఖ్యానం చేసుకోవాలి కాబట్టి కర్మభాగాన్ని అప్రమాణము అని కొట్టిపారయకూడదు ఆ విషయాన్ని నిరూపించటం కోసమని వేదము పరమాత్మ నుంచి విశ్వాస రూపంగా వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు అలాగా దాన్ని చేసుకోవచ్చు తదా శంకార్థం ఇద ముక్తం అందుకో అటువంటి శంక ధన మీకు కలిగితే ఆ శంకను నివారణ చేయటం కోసం ఈ మాట చెప్పబడింది ఈ మాట అంటే ఏమిట రూపించాడు మీరు ఆ మంత్రం సయథా ద్వైధా జ్ఞేర్భ్యాహితాన్ని మంత్రం ఉంది చూడండి అది అందుకోసం చెప్పారు ఈ ఆశంకను నివారణ చేయటం కోసం చెప్పారు ఆశంక నివారణ అయిపోతే ఎలా ఉంటుందో తెలుసిన నివారణ చేసి పద్ధతి అలాగంటే పురుష నిశ్వాసవత్ అప్రయత్నోత్తత్వాత్ ప్రమాణం వేద అది అది చెప్పారు అక్కడ వేదము పురుషుని యొక్క నిశ్వాసవలే అప్రయత్నంగా పుట్టింది వీడు అప్రయత్నంగా పుట్టింది వీడి ప్రయత్నం లేకుండా పుట్టింది ఇప్పుడు వీడు నిద్రపోతున్నాడు నిద్రపోతే పలవరిస్తున్నాడు ఆ పలవరింతలో ఏమన్నాడంటే మీకు లక్ష రూపాయలు ఇచ్చాను కదా అని పలవరించాడు ఆవిడ విందా పలవరింత నిద్ర లేచాక అడిగింది ఏమండి మొన్నేమో మీరు నేను అడిగితే లక్ష రూపాయలు ఇచ్చారా అని ఇవ్వలేదని చెప్పారు కదా మరి మీరు పలవరింతలో ఇచ్చేనంటున్నారు మీరు ఇచ్చే ఉంటారు అని అడిగిందా అంటే ఏమిటి ఆయన బుద్ధిపూర్వకంగా జాగ్రత్త అవస్థలో ఉండి చెప్పిన మాట ప్రమాణం కాదు కదా అది ప్రవాళం కాదు ఆయన ప్రయత్నమే లేకుండా దారద్రతది వచ్చిన మాట సత్యం అయిందా కదా సో అదేవిధంగా మీరు మీ తెలుగుచేట్లన్నీ ఉపయోగించి క్యాల్కులేషన్ చేసి చెప్పిన మాట అసత్యం అవుతుంది మీరు క్యాల్కులేషన్స్ చేశారంటే అసత్యం అవుతుందా అది అసత్యం ఏ క్యాలిక్యులేషన్స్ చేయకుండా మనస్సు శుద్ధంగా ఉండి అలా నోట్లోంచి వచ్చేసింది అనుకోండి అది సత్యం అంటే ఆ ఈగో నుంచి వస్తే అసత్యం ఈగోలెస్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ నుంచి వస్తే సత్యం అది వచ్చేది ఒక మనిషి నుంచే వస్తుందండి వేదం దేవుడు పంపించాడంటే అక్కడి ఆకాశం నుంచి ఇలా వస్తుందని అలాగే కథలు ఉంటాయి ఆకాశవాణి అని ఆకాశంగానే చెప్పేస్తుంది ఆకాశమే చెప్పేస్తుంది అని చెందితే రేడియోకి వాడు చాలా వచ్చి అని పెట్టారు ఆకాశవాడి ఆకాశమే చెప్పేస్తుంది రేడియో ఆకాశమే చెప్తుందండి కానీ ఆకాశం చెప్పదు రేడియో చెప్తుంది రేడియో ఆకాశంలో ఉన్నదాన్ని స్వీకరించి రేడియో చెప్తుంది వీడు రేడియో వంటి రేడియోలో వచ్చిందంటే సత్యం అవుతుందా సత్యం అవుతుందా ఇప్పుడు ఏదైనా వార్త ఫలానావాడు నెగ్గాడు లేదు నువ్వు ఆ పార్టీకి చెందినవాడు నువ్వు కల్పించి చెప్తున్నావు అంటే కాదురా రేడియోలో చెప్పారా అంటాడు అంటే సత్యం ఆకాశం నుంచి వచ్చింది కదా ఈ వేదము ఆ పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మ నుంచి రావడం ఏంటండి మహర్షి కదా చెప్తా కథ మహర్షి కదా చెప్తా పరమాత్మ నుంచి రావడం ఓరు వెళ్ళివాడ తిత్తిననే మహర్షి ద్వారా పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి ప్రమాణము కథ మహర్షి ద్వారా పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి ప్రమాణము మీకు న్యూటన్ గురించి తెలుసా న్యూటన్ లైఫ్ హిస్టరీ చదివాను ఆయన పనిచేసినప్పుడు ఆ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుకుంటారు ఆ ఇంకా ఎవరో ప్రొఫెసర్లు వాళ్ళు ఉండేవారు వాళ్ళు ఎవరికి న్యూటన్ అంటే పడదు ఎవరికి పడదు న్యూటన్ అంటే తర్వాత విద్యార్థులు కూడా న్యూటన్ చాలా విండిక్టివ్ పర్సన్ అని ఆయన కోపం వస్తే పిహెచ్డీ రాకుండా అడ్డుపడతాడని పిహెచ్డి స్టూడెంట్ జీవితాన్ని పాడు చేస్తాడని భయపడిపోయేవారు అందరూ కూడా కానీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఎవరికీ విరోధం ఉండదు ఎందుకో తెలుసిన అది న్యూటన్ కాదండి అది న్యూటన్ ద్వారా వచ్చిన పరమాత్మ నుంచి వచ్చిన సత్యం అందుకోసం ప్రమాణము కాబట్టి ఆ విధంగా ఈ పరమాత్మ నుండి నిశ్వాస వలె పరియత్నం లేకుండగా వచ్చింది ఇది ప్రమాణము అని మనం తెలుసుకోవాలి అంటే అపౌరుషేయత్వము అనే టాపిక్ ని నేను బాగా కవర్ చేశా ఈ సందర్భంగా కాబట్టి పురుష నిశ్వాసవతో అప్రయో అప్రయత్నోత్తత్వా ప్రమాణం విడు ప్రయత్నం చేశాడంటే ఆ ప్రయత్నం వెనకాలేముంటాయి రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి అది ప్రమాణము కాదు ప్రయత్నం లేకుండగా అప్రయత్నంగా కనుక చేసినట్లయితే అప్రయత్నంగా కనుక వచ్చినట్లయితే అది ప్రమాణం వేదము అట్టిది నథ అన్యో గ్రంథ ఇది ఇతర గ్రంథములవలే కాదు ఇతర గ్రంథములు అంటే ఏవేవో గ్రంథాలు రాసి జనాల మీద పారేస్తా ఏదో ఒక పుస్తకం రాయడం ఫలానా మహాత్ముని యొక్క మహిమలు అని ఒక పుస్తకం రాయడం ఆ పుస్తకం ఆయనే రాసేసుకుంటే బాగుండదు కనుక శిష్యుడికి ఎవరికో పురమానించడం శిష్యుడు వస్తాడు దండం పెట్టి నేను ఏదైనా సాధన చేసుకుంటాను నాకు సాధన మార్గాన్ని ఉపదేశించండి అని అడుగుతాడు అడిగితే ఓ బిల్డింగ్ ఒకటి ఓ బిల్డింగ్ కట్టడానికి ఎవరో డబ్బు ఇచ్చారు ఎవరో ల్యాండ్ ఇచ్చారు నువ్వేం చేస్తావంటే ఆ డబ్బు దగ్గర భద్రంగా పెట్టుకుని ఆ బిల్డింగ్ కట్టుకొని ప్రవహిస్తాను అంటే వీడు బిల్డింగ్ కొడుతూ ఉంటాడు ఐదేళ్ళు ఆరేళ్ళు బిల్డింగ్ కడుతూ ఉంటాడు అప్పుడప్పుడు డోట వస్తుంది బిల్డింగ్ కొడుతున్నాను నేను ఇక్కడికి వచ్చి ఎంతసేపు సిమెంటు స్టీలు ఈ మేస్త్రీలు మేస్త్రీలతోటి వివాదము దెబ్బలాట వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడము ఈ గోలలోనే పడు ఉన్నాను నేను నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోయింది నేను ఏం సాధన చేస్తున్నాను అంటే ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈ రకమైన శంకను వ్యక్తం చేస్తే ఆయన పర్వాలేదు కర్మయోగం చేస్తున్నావు నువ్వు అని చెప్తాను సో ఈ రకంగా ఒక శిష్యుడికి అది పురమాయింపు ఇంకో శిష్యుడికి పురమాయింపు ఏంటంటే నువ్వు నా గురించి ఒక పుస్తకం ఒక టయను పురమాయించా రాసుకుంటూ అది వాడికి సాధన ఈ లోకంలో ఆ మహాత్ముని తప్పు పట్టాలా ఈ శిష్యుని తప్పు పట్టాలా అర్థం కాదు వీళ్ళందరికీ దే ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ ఆశ్రమ్స్ ఆశ్రమ్స్లో విక్టిమ్స్ ఉంటాయి వాళ్ళ ఆశ్రమ సిస్టంలో నలిగిపోయిన వాళ్ళనమాట ఎందుకు నలిగిపోయారంటే వాడు ఆశ్రమానికి వచ్చింది దేనికి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న కోసం వచ్చి అది మానేసి సిమెంటును స్టీలును బిల్డింగ్లు అది మీద పెట్టుకున్నాడంటే మరి వాడి వాడి వాడి మిస్టేక్ వాడిది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా అంటే బయాగ్రఫీ రాస్తానంటాడు వాట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇటీస్ బయోగ్రఫీ ఎందుకండి అనవసరం కదా బయాగ్రఫీ అంటే మీకు ఇప్పుడు కళలు వచ్చాయనుకోండి మీకు వచ్చిన కళలన్నీ రికార్డు రాసి పెట్టుకుంటే దానికే బయాగ్రఫీ అని పేరు స్వప్నం కదండి బయోగ్రఫీ స్వప్నం ఉంటుంది కదా ఎందుకది అది దానికి ఒక పుస్తకం లేకపోతే ద్వైతం అగ్ని వేరు వరుణుడు వేరు ఇంద్రుడు వేరు అని మీరు మొత్తం దేవతల పేర్లన్నీ పెట్టి వీళ్ళందరూ వేరువేరు ఏమంటే వేరువేరు అంటే మరి ఇప్పుడు కలెక్టర్ గారు వేరు మినిస్టర్ గారు వేరు సెక్రటరీ గారు వేరు అంటే అందరూ వేరువేరు అయితే మళ్ళీ వీళ్ళకు ఒక గ్రెడేషన్ ఉంటుంది మినిస్టర్ గారి పైన ఉంటాడు ఆ సెక్రటరీ ఉంటాడు ఎక్కడో కింద సెక్రటరీ కలెక్టర్ ఉంటాడు తహసీల్దార్ కింద ఉంటాడు ఈ స్ట్రక్చర్ ఉంటుంది అలాగే ఇంద్రుడు పైన ఉంటాడు వరుణుడు ఈ పక్కన ఉంటాడు అగ్ని అని ఇలాగే ఓ స్ట్రక్చర్ ఈ పుస్తకం రాసి కూర్చున్నారనుకోండి ఏమిటి మీకు దానివల్ల తెలుసు కాబట్టి పుస్తకం అంటూ ఉంటే ఆత్మతత్వాన్ని బోధించేదే పుస్తకము ఆత్మస్వరూపాన్ని బోధించేదే పుస్తకము అదే ప్రమాణము మిగతా పుస్తకాలన్నీ అనవసరము నేను అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాను నేను నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఆత్మస్వరూపానికి సంబంధించిన పుస్తకాలు అంటే ఇష్టం నేను ఏదైనా ఒక పుస్తకం ఎద్రవాడికి ఇస్తూ ఉండటం లేకపోతే వాడు అడిగి తీసుకుంటే మహానందపడడం నేను చేస్తూ ఉంటాను ఎందుకంటే నా అభిప్రాయం ఏమిటంటే మీరు పుస్తకం అంటూ చదివితే ఆత్మస్వరూపానికి సంబంధించిందే చదవాలి అదే చదవాలి అందుకోసం ఆత్మస్వరూ అది చూడండి ఇదిగో బ్రహ్మానుభూతి ఇది చదవండి బ్రహ్మానుభూతి చదువుతుంటే ఓ పారాగ్రాఫ్ రెండు పేరాల రెండు పేజీలు చదివేప్పటికీ మిమ్మల్ని మీరు ఆలోచించుకునేట్లా చేస్తుంది ఆ పుస్తకం మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునేట్లా చేస్తుంది కాబట్టి ఆ పుస్తకం ఇస్తారు అలా తెలుగు అనువాదము ఇచ్చారనుకోండి నేను ప్రింట్ చేసి ఇచ్చాననుకోండి అది మిమ్మల్ని మీరు ఆలోచించి ఇట్లా ఆ పని నేను చేయనక్కర్లా ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తే ఆత్మస్వరూపానికి సంబంధించింది చేయాలి అని నేను ఏదో మనసులో పెట్టుకుని అలా చేశాను నేను శివపురాణం తెలుగులో అనువదించాను ఎప్పుడైనా ఎవరికైనా శివపురాణం పుస్తకం నేను ఇవ్వడం కానీ కొనడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఎప్పుడైనా చూశాడో మీరు ఎందుకంటే అనువదించినప్పుడు ఒకందుకోసం అదొక స్టేజ్ ఆ స్టేజ్ నుంచి పాస్ అయ్యాం ఒక మాట కోసం నిలబడి నేను అనువాదం చేశాను అయిపోయిందంటే అనువాదాలు చేయడంతో ఆ మాట పూర్తి అయిపోయింది బస్ ఇంకా నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ ఇట్ అది ప్రమోట్ చేసే సందర్భం ఉంటుంది ప్రమోట్ చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళు ప్రమోట్ చేస్తారు నా తరఫు నుంచి నేను ప్రమోట్ చేయను నా తరఫు నుంచి నేను బ్రహ్మానుభూతిని ప్రమోట్ చేస్తాను ఎందుకంటే అది ఆత్మస్వరూపానికి సంబంధించింది ఇదంతా ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే అన్యోగ్రంథ నా అన్నారు శంకర్ అందుకోసం చెప్పాను నా గురించి చెప్పాను అనుకోద్దు మీరు ఎప్పుడైనా గ్రంథాన్ని గురించి పరిశీలించేప్పుడు ఈ దృష్టికోణంతో చూడాల్సి ఉంటుంది సో ఏమండి స్వామీజీ ఇప్పుడు వాళ్ళ నా పుస్తకం ఉంది కొనుక్కోమంటారు అంటే మీకు డబ్బులు ఉంటే మీకు కోణాలని ఉత్సాహం ఉంటే కొనుక్కోవడం మంచిదే కానీ మరి మీకు ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందో నన్ను అడిగితే నేనేం చెప్పను మీ అంతా మీరే అందుకోసం ఈ సందర్భంలో ఆ మాట చెప్పారు మంచిది సో నయథా అన్యోగ్రంథ ఇది ఈయన అన్యోగ్రంథ బుద్ధాది ప్రణీత స్వర్గకామశ్చైత్యం వందేత ఇత్యాది అలాంటి సో స్వర్గకామశ్చైత్యం వందేత స్వర్గం కావాలంటే ఫలనా దేవతకి నమస్కారం చెయ్యి అలాంటి గ్రంథాలు అక్కర్లేదు అక్కడ చైత్యం అంటే బుద్ధం అందిట బుద్ధునికి దండం పెడితే స్వర్గానికి వెళ్ళొచ్చు అక్కడ కూడా మళ్ళీ స్వర్గమే అలాంటివి అనవసరము అని ఆనందగిరి రాశాడు ఆయనకుండే ఛానస్తుండదు ఆయన అలా రాసిడు సయథ సో అక్కడికి మంత్రాలు పూర్తయ్యాయి పదకొండో మంత్రంలోకి వచ్చాము మంచి ప్రోగ్రెస్ పద్నాలుగు మంత్రాలు ఉన్నట్టు గుర్తు కానీ ముందు మంచి గ్రంథం ఉంది సర్వసామపా సముద్ర ఏకాయనం అదే దృష్టాంతం ఎక్కడ ఈ భూగోళంలో ఎక్కడ నీరు ఉన్నా ప్రవహించే నీరు అనుకోండి అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఏక అయనం ఆ నీటికి లక్ష్యము గమ్యము ఒక్కటే అయనం అంటే గమ్యం అది ఒక్కటే అది ఏమిటా గమ్యము సముద్రం అయితే ఈ దృష్టాంతాన్ని మీరు చెడగొట్టాలనుకుంటే చెడగొట్ట ఎలాగో తెలిసినా అదేమిటండి ఒకటి గమ్యం ఎలా అవుతుందండి గోదావరిను గంగా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి నర్మదా తపతి వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి కదా ఏకాయనం ఎలా అవుతుంది అని మీరు ప్రశ్న వేయచ్చు ఆ ప్రశ్న తప్పు ఎందుకంటే బెంగాల్ వైపు సముద్రానికి బే ఆఫ్ బెంగాల్ అని పేరు అరేబియా వైపు సముద్రానికి అరేబియన్ సీ అని పేరు సముద్రానికి పేర్లు మార్చారు వీళ్ళు అంతే సముద్రం ఒక్కటే ఘటంది ఘటాన్ని ఘటం చేత ఆవరించబడి ఉన్న ఆకాశానికి ఘటాకాశం ఉన్నారు మఠం చేత ఆవరించబడి ఉంటే మఠాకాశం ఉన్నారు ఏమి ఆవరణలో లేకుంటే ఆకాశము ఉన్నారు అలాగే ఈ ల్యాండ్ మాస్ని బట్టి వచ్చిన పేర్లు మీరు లెక్కలోకి తీసుకోకూడదు అక్కడ ఉన్నది సముద్రం ఎప్పుడు ఎక్కడ ఏ నీరు ప్రవహిస్తే అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇది ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం అది దృష్టాంతం ఇక దార్ష్టాంతికమేమిటి చూడండి ఏం సర్వాం స్పర్శానాగేకాయనం స్పర్శలున్నాయి ఈ స్పర్శలంటే ఏమిటి ఇది మెత్తగా ఉంది ఆ మెత్తగా మెత్తగా ఉండుట ఒక స్పర్శ ఇది చాలా గట్టిగా ఉంది అది స్పర్శ వేడిగా ఉంది స్పర్శ చల్లగా ఉంది స్పర్శ చే కాలిపోయేంత వేడిగా ఉంది స్పర్శ కొంకర్లు వేళ్ళు కొంకర్లు అయిపోయేంత చల్లగా ఉంది స్పర్శ కోమలంగా ఉంది స్పర్శ అది దీంట్లో ఇవన్నీ ఆబ్జెక్టివ్ స్పర్శలు కొన్ని సబ్జెక్టివ్ స్పర్శలు ఉన్నాయి ఎలాగంటే మా చిన్నప్పుడు ఒక పద్యం ఒకటి అన్నయ్య గారి పద్యం నాకు గుర్తు లేదు నృతజల పూరి తమ్ములకు నూతులు నూరిటి కంటే ఒక్క ఒక్క బావి అది మేళో వంద నూతుల కంటే ఒక బావి మేలు పెద్ద బావి నూరు బావుల కంటే ఒక చెరువు మేలు ఒక చెరువు నూరు చెరువుల ఒక నది ఆఖరిగా ఆయన ఏమంటాడంటే నూరు నూరు నదుల కంటే లేకపోతే నూరు చెరువులు తల్లించడం కంటే ఒక యజ్ఞం మేలు నూరు యజ్ఞముల కంటే కొడుకుని కౌగులించుకుంటే కలిగే ఆనందం మేలు అంటాడు అక్కడికి తేలుస్తాడు ఆ పద్యం అలా ఉంది మహాభారతం నన్నయ్యా పుత్ర పుత్ర పుత్రుడిని కౌగులించుకుంటే కలిగే స్పర్శ సుఖము అది అన్నిటికంటే గొప్పది అదో స్పర్శ వాడు పుత్రుడై ఉండాలి చెప్పిన మాట విని పుత్రుడై ఉంటేనే వర్కౌట్ అవుతుంది కాబట్టి అదో రకమైన సబ్జెక్టువ్ స్పర్శ ఇలాగ ఎన్నెన్నో స్పర్శలు ఉన్నాయి మీరు వస్త్రధారణం చేసినప్పుడు ఈ వస్త్రం చాలా ముతకగా ఉందండి అని ఒకటి ఈ వస్త్రం చాలా నాజూకుగా ఉంది అని ఇంకొకటి ఇవన్నీ ఉన్నాయా స్పర్శలు ఇలాగా ఎవేవో స్పర్శలు ఉంటాయి తర్వాత ఈ క్రీమ్స్ మీరు రాసుకుంటారు అవన్నీ కూడా స్పర్శలో భాగమే సోప్స్లో మీకు ఈ సోపు గొప్పది ఆ సోపు గొప్పది సినిమా యాక్టర్స్ వాడే సోపు అంటారు అవి కూడా స్పర్శలో భాగమే తర్వాత స్నానం చేసేప్పుడు చన్నీరు వేడి నీరు అంతా స్పర్శలో భాగమే కాబట్టి చలివేస్తే కప్పుకుంటాం స్పర్శ వేసవి కాలం వస్తే ఎయిర్ కండిషన్ పెట్టుకుంటాం స్పర్శ ఎయిర్ కండిషన్ పెట్టుకుని మళ్ళీ చలివేస్తే కప్పుకుంటారు మళ్ళీ స్పర్శ ఎక్కడికక్కడ అంత స్పర్శ ఎన్ని స్పర్శలు ఉన్నాయో చెప్పండి ఇప్పుడు నేను ఏదో దృష్టాంతంగా ఓ ఇరవై ఎన్ని ఉంటాయి వాటిల్లో అవాంతర భేదాలు ఉంటాయి ఎయిర్ కండిషన్ పనిచేస్తోంది కానీ బాగా పనిచేయటం లేదు మళ్ళీ స్పర్శ కారులో ఎయిర్ కండిషన్ ఉన్నప్పుడు పనిచేస్తుంది కానీ మోస్తరుగా పనిచేస్తుంది సరిగ్గా చేయటం లేదు అండి స్పర్శ వేసవికాలం ఫిబ్రవరిలోనూ వేసవికాలమే మార్చిలోనూ వేసవి ఏప్రిల్లోనూ వేసవే మేలోనూ వేసవే కానీ ఎంత తేడా ఉంది రోజు రోజుకి తేడా ఉంది కాబట్టి ఎన్ని స్పర్శలు ఉన్నాయంటే అసంఖ్యాకములైన స్పర్శలు ఉన్నాయి వీటన్నిటికీ త్వక్ ఒకే ఒక అయ్యానాము ఆశ్రయము ఆలంబనము గమ్యము ఇవన్నీ ఆ త్వక్కులోకి వెళ్తాయి త్వక్ అంటే ఎపి డెర్మిస్సు డెర్మిస్సు కాదు అక్కడ ఉన్న ఇంద్రియం ఆ శక్తి త్వక్ అంటే శవానికి కూడా ఉంటుంది శవానికి త్వక్కు ఉండదు ఉంటుంది అది కాదు త్వక్ అంటే ఆ త్వక్ ఆ చర్మమునందు అధిష్ఠితమై ఉన్న ఇంద్రియం అది ఈ స్పర్శలన్నిటికీ ఏకాయనము ఒకే ఒక గమ్యము ఒకే ఒక ఆశ్చర్యము ఒకే ఒక ఆలంబనము ఇది మంత్రం తర్వాత ఏం సర్వాం గంధానాసికే ఏకాయనం మీకు తెలిసిపోతుందిగా గంధములన్నిటికీ ముక్కువే ఒకే ఒక ఏకాయనము గమ్యము ఇక్కడ చిత్రం ఏంటంటే స్పర్శలు ఎన్నున్నా వాటన్నింటి యొక్క సోర్స్ ఒక్కటి తర్వాత సోర్స్ ఈజ్ వన్ బట్ ది వెరైటీ ఆఫ్ స్పర్శస్ ఆర్ మెనీ తర్వాత మీకు ఇంక రహస్యం ఏంటంటే స్పర్శలన్నీ తెలుస్తాయి మీకు ఆ సోర్స్ తెలియదు స్పర్శ జ్ఞా అసోర్స్ తెలియదు ఇప్పుడు చూపు ఎప్పుడైనా మీకు తెలుస్తుందా చూపు తెలియదు చూపులో ప్రకాశించే రూపం తెలుస్తుంది చూపు ద్వారా విభిన్న రూపాలు తెలుస్తాయి కానీ చూప్ అంటే ఏమిటండి చెప్పండి మీరు చూప్ అంటే ఏమిటి యూ డోంట్ నో ఇట్ బట్ యు నో ఇట్ థ్రూ ఇట్స్ త్రూ వన్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్ట్స్ చూప్ అంటే ఏమిటో అనే చూడండి ఇదిగో ఇదేమో డిస్క్ ఇది డిస్క్ కదా ఇది డిస్క్ అని దేని ద్వారా నేను చూసి తెలుసుకోగలుగుతున్నానో అది చూపు అని చెప్పాలి అంటే చూడండి మీరు డిస్క్ ఇది ఘటమిది అని అవేమీ లేకుండా దానంతా అది చెప్పండి అలా చెప్పిదేము తెలుసు దేనితో తెలుసుకుంటానో అది చూపు ఏమిటి తెలుసుకుంటాను రూపమును దేనితో రూపాన్ని తెలుసుకుంటానో అది చూపు కాబట్టి ఇప్పుడు మీకు రూపం తెలుస్తూ ఉంటుంది తప్ప రూపమున ఆశ్రయమైన చూపు తెలియదు అలా తెలియకుండానే ఉండిపోతుంది కానీ చిత్రం ఏంటంటే ఈ తెలిసే రూపము తెలిసే స్పర్శ వచ్చిపోతూ ఉంటాయి అవి సత్యం కావచ్చు అలాగా ఇంద్రియ గోచరము కానిది మనస్సుకు తెలియనిది ఆ అదే యథార్థమైన సత్యము అది ఏ ఆత్మ అది ఏ పరమాత్మ అది డైరెక్షన్ ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు రసానా జిహ్వైకాయం ఏం సర్వాం రూపాణం చక్షురేఖాయనం ఏం సం శబ్దా శ్రోత్రయనం ఏం సర్వాం సకల్పానాయనం ఏం సర్వాం విద్యానాదయేకాయనం చూడండి పుల్లింగమైతే మనం స్త్రీలింగమైతే సర్వాసాన్నది ఆ శబ్దం తెలియాలి అంతేగాని అన్నిటికీ ఒకటే పాట కింద పాడకూడదు ఏం సర్వాం కర్మణం హస్తాయనం ఏవం సర్వామానందానా ఉపస్థ ఏకాయనం ఏం సర్వాం నిసర్గాం యనం ఏం సధ్వనా పాదవేకాయనం ఏం సర్వాం వేదాయనం భాష్యకారులు కించ్య అంటే అర్థం ఇంకొక మంచి విషయం చెప్పేది ఉంది అనర్థం ఇంకా ఏమంటే కింజాన్యత్ ఇంకా ఏమంటే అంటే మరో మంచి విషయం మీరు తెలుసుకోగ్గది ఉందండి జాగ్రత్తగా వినండి అమ్మస్తారు ఓం పూర్ణ నముద పూర్ణమిదం పూర్ణ పూర్ణ